శ్రుతిభ్యో నమరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయ తరుణాలయమామి భగవత్పాదశంకరం లోకశంకరం తస్మాద్వేదాంత సంసిద్ధం సద్ద్వైతన్న బాధ్యతే అంతకాళే ప్యతో భూత వివేకాస్థి మైన్ అంత కల్పి చెప్తాను తస్మాత్స్మాదాంత సంసిద్ధం సదద్వైకన్న బాధ్యత అంతకాళే పతో భూత వివేకాన్ని ఇది అయిపోయిందా ఆ ప్రకరణం అంతా అయిపోయింది ఓకే ఇక్కడ తోటి పంచభూత వివేకం పూర్తయింది ఇది పంచభూత వివేక సమాప్త తృతీయం పంచకోశ వివేక ప్రకరణం ఈ ప్రకరణం మొదలుపెట్టే ముందు మీకు ఒక సజ్జ పరిచయం చేస్తాను మన క్లాసుకి వేళ మొదటిసారి వచ్చినారు ఆయన పేరు చంద్రశేఖర శర్మ గారు వారు చాలా ప్రేమ కలిగినటువంటి చాలా ప్రీతి కలిగిన శాసకులు వారు నేను రమ్మని సజెస్ట్ చేశాను వారు వచ్చారు సో వెల్కమ్ టు హెల్ ఓకే ఇప్పుడు పంచకోశ వివేక ప్రకరణ బై ఎనీ ఛాన్స్ ఎవరి దగ్గర ఇంకొక ఎక్స్ట్రా కాపీ ఉన్నట్లయితే వారికి ఇవ్వచ్చు సరే ఇప్పుడు లేదని తెలుసుకునే ఉన్నది వారు పక్కన ఉన్న శ్లోకం వీళ్ళని బట్టి చూడగలుగుతారు పంచదశి రామకృష్ణ విషయంలో ఉన్నాయి వాళ్ళు సంపాదించుకోగలుగుతారు మనం సుదర్శంగాన్ని కోరినట్లయితే తీసుకొచ్చేస్తారు కూడా ఓకే ఇప్పుడు పంచభూత వివేకమైన ఆహా అదిగో వేదాలతో పనిచేసే పుస్తకం వచ్చాం పంచభూత వివేకము పూర్తి అంతా వివేకమే మొత్తం ఎఫర్ట్ వివేక ప్ర ఐదు ప్రకరణాలు వివేకం ఉంటాయి ఎందుకంటే ఆత్మ జ్ఞానానికి పునాది వివేక జ్ఞానం ఆత్మ అనాత్మ వివేకము యొక్క జ్ఞానము వలననే ఆత్మసాక్షాత్కారమవుతుంది ఈ ఆత్మ సాక్షాత్కారము అనగా తనను తాను తెలుసుకుంటా చూడండి దీని మీద ఉండే లాజిక్ ని మీరు ఫాలో కండి తనను తాను ఎలా తెలుసుకోవడం తన భుజం తాను ఎక్కగలుగుతాడా తన భుజం మీద తాను ఎక్కగలడా ఎక్కలే తాను ఇతరములు తెలుసుకోగలుగుతాడు తప్ప తనను తాను ఎలా తెలుసుకుంటాడు కాబట్టి తనను తాను తెలుసుకునుట అంటే ఆత్మసాక్షాత్కారము అనగా తాను తానై ఉండుట అని అక్కడ ఉండడమునకే తెలియట అర్థం సత్య చిత్ తాను తానుగా ఉండుట కాబట్టి తాను తానుగా ఉండాలంటే ఏం చేయాలి చేయాలండి అంటే తాను కానిదాని తాను అనే భ్రమను విడిచిపెట్టుకుట అంటే చేయాల్సి త్యాగము త్యాగము కూడా ఆత్మను త్యాగం చేయడం కుదరదు తానేగా ఆత్మ అనాత్మను త్రోసిపుచ్చుట అనాత్మను త్రోసిపుచ్చుట అంటే అనాత్మతోటి తదాత్మ్యమును లేకుండా ఉండుట అంటే అనాత్మ త్యాగం చేయాలంటే అనాత్మ వివేకం ఉండాలి ఇప్పుడు మనం ప్రతిరోజు ఏం చేస్తాం వేస్ట్ బ్యాస్కెట్లో నింపి బయట పారేస్తూ ఉంటాం అంటే అర్థమేంటి ఒక 24 ఫోర్ అవర్స్ అయ్యేప్పటికీ మన ఇంట్లో అవసరమైనవి అన్నీ ఒకవైపు అవసరం లేనిదంతా ఇంకోవైపు పెట్టుకుంటూ ఉంటాం అవసరం లేనివన్నీ ఆ బ్యాస్కెట్లో పెట్టి ట్వంటీ అవర్స్ అవగానే పారేసి వస్తూ ఉంటాం సో మీరు బ్యాస్కెట్లో ఉన్నవి పారేసేపుడు మీకేమైనా దుఃఖం కలుగుతుందా ఒకప్పుడు బ్యాస్కెట్ ఉందా నిండా నింపి పారేసి వస్తారు బరువుగా ఉంటుంది కూడా అదంతా బయట పారపోసి వస్తారు మున్సిపాలిటీ వాళ్ళ కుండీ ఉంటుంది ఆ కుండీ బయట పారిపోసి వస్తారు కుండీకి ఇతల రోడ్డు మీద పడిలాగా పారిపోసి కదా అలా చేసేప్పుడు అయ్యో ఇన్ని కేజీల మెటీరియల్ పారేసేస్తున్నామే అనే దుఃఖం ఉంటుందా ఉండదు అది వ్యర్థము కొనుక అంటే ఆ వివేకము యొక్క బలం అట్టిది ఇది మనకి పనికి రానిది అని మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీరు పారేయడానికి ఏమీ శ్రమ పడక్కర్లేదు చాలా తేలిగ్గా అలవకగా పారేసి వస్తారు కానీ ముందు కండిషన్ ఏమిటి ఇది మనకి పనికి రానిది అనే జ్ఞానం ఉండాలి ఆ వివేక జ్ఞానం ఉండాలి అదేవిధంగా అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే తెలుసుకుంటారో కానీ వివేకము అంట అనాత్మని ఆత్మని కలగా పొలగం చేయకుండా అంటే మట్టిని పంచదాన్ని కలగా పొలగం చేసినట్టుగా అనాత్మని ఆత్మని కలగా పొలగం చేయకుండా అనాత్మను అనాత్మగా ఎప్పుడైతే మీరు గుర్తుపడతారో అప్పుడు అనాత్మ త్యాగము అది సహజ సిద్ధమైపోతుంది దానికోసం ప్రత్యేకమైన కృషి చేయనక్కల్లా అనాత్మ దాని స్థానంలో వింటుంది మన దావిని మనముంటాము అది ఆత్మసాక్షాత్కారము అనబడుతుంది కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికి మూలమేమీ ఆత్మ అనాత్మ వివేకము అందుకోసమే పంచదశ ఆచార్యులు ఐదు అధ్యాయాలను వివేకానికి ఆయన కేటాయించినాడు శంకర భగవత్వాదుల భాష్యాల కూడా వివేకము తొనికే సవాడుతూ ఉంటుంది సో రేపు జయంతి రేపు సాయంకాలం అందరూ తప్పక దయచేయండి అక్కడికి కనకరాజు గారి తోటలో జనోపనిషత్ భాష్య పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది సాయంకాలం ఆరు గంటలకి ఆరు పావని వారు అన్నారు అయ్యా మీరు అనౌన్స్ చేస్తానన్నారు రండి అనౌన్స్ చేసేయండి అనౌన్స్ చేయండి పర్వాలేదు నా రికార్డింగ్ లోకి వచ్చినా నష్టం ఏంటంటే అనౌన్స్ చేయండి మైక అవసరం ఉంటుందా మైక్ అవసరం ఉంటుంది కానీ మీరు అనౌన్స్ చేస్తే అదొక శోభం సీతారామ ఆదిశంకర ట్రస్ట్ వాళ్ళ తరఫు నుంచి రేపు జరగబోయే స్వామి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తా ఎల్లరూ రావాలని వారి తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది ఆరు గంటలకి వచ్చేసి అది మన చెప్తారు ఆనంద్బాగ్ హనుమాన్ మందిరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కాకపోతే ఈ హనుమాన్ మందిర్ నుంచి ఏదైతే స్టేట్ లేనిపోతుందో అక్కడ కొంచెం తవ్వకాలు జరుగుతున్నాయి దానికి ట్రావెల లైన్ లో వచ్చి ఎంటర్ కావాలి అదొక కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కొంచెం మీరు సహృదయంతో అర్థం చేసుకుని అలా రమ్మని విజ్ఞప్తి ఎవరికి ఏదైనా ఒక టెలిఫోన్ నెంబరు రిఫరెన్స్ నంబరు చెప్పండి చెప్పండి డబల్ జీరో మళ్ళీ ఒక్క నిమిషం నైన్ ఎయిట్ ఫోర్ మీ దగ్గర సీతారామ ఆదిశంకర ట్రస్ట్ వారి పుస్తకాలు భగవద్గీత మొదలైన పుస్తకాలు ఉన్నాయి కదా వాటిల్లో అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కూడా పెట్టుకోండి తర్వాత గూగుల్ మ్యాప్ లో గూగుల్ మ్యాప్ ఉంటుందా ఉంటుంది ఆ గూగుల్ మ్యాప్ పోది పెట్టుకోండి దాని మీద కొంత హోంవర్క్ చేయండి హోంవర్క్ చేసి బయలుదేరండి అంతే తప్ప అక్కడికి వచ్చి ఇటు నుంచి అటు నుంచి తిరుగుతుంటే అలా తిరుగుతూనే ఉంటారు మీరు సభ పూర్తవుతుంది మేము భోజనాలు చేసి ఇంటికి వెళ్తాం అదే మల్కాజిగిరి ఆనందబాగం అవన్నీ కూడా అది లో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ డెన్స్ అది చాలా డెన్స్ గా ఉంటాయి కాబట్టి మీరు కొంత హోంవర్క్ చేసుకుని ఇంతకు ముందు వచ్చారు అందరూ కొంత పరిజ్ఞానం ఉంటుంది అయినా కూడా తగినంత హోంవర్క్ చేసుకుని కొత్తవాళ్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే కొత్త వాళ్ళు తెలుసున్న వాళ్లతో టైప్ పెట్టుకుని దైత్యం ఇందులో భిక్ష కూడా గలదు చెప్పండి అందరూ భిక్ష కూడా స్వీకరించగలి చాలా సంతోషం అది మీరు చెప్తేనే శోభ ప్రోగ్రాము పుస్తకావిష్కరణ కేనో శంకర జయంతి ఉత్సవము కేనోపనిషత్తు శంకరాచార్య భాష్యములు పదభాష్యము వాక్య భాష్యము మొత్తానికి ఆ పుస్తకం ఆవిష్కరణము అరవిందరావు గారు వస్తారు కార్యక్రమం వెంటనే భిక్ష కార్యక్రమ భిక్ష ఉంటుంది ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఎయిట్ ఫిఫ్టీ అయ్యేపటికి భిక్ష పూర్తయ్యి మీరు వెనక్కి బయలుదేరవచ్చును బట్ ఇన్ కేస్ సమ్ డిలే ఎయిట్ థర్టీ లోపల పూర్తయ్యేందుకు అవకాశం ఉండదు కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి దయచేయండి ఓకే కాబట్టి వివేక పంచకం ఐదు అధ్యాయాలు వివేకానికి కేటాయించినారు పంచదర్శి ఆచార్యులు దాంట్లో మొదటి అధ్యాయము తత్వ వివేకము అనే ప్రకరణాన్ని మనం చూసి ఉన్నాం రెండో అధ్యాయము పంచభూత వివేకము అనే ప్రకరణాన్ని చూశాం అంటే పాంచభూతికమైన జగత్తు అది నామరూపాత్మకము అది అధ్యారోపితము అంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి అక్కడ నిర్వికారమైన తెర ఉంటుంది నిర్వికారంగా ఉంటుంది తెర మీద తెర మీద ఏ వికారాలు ఉంటాయి ఉండవు సినిమా వికారాలే సినిమా మొదటి క్షణం నుంచి చిగురు క్షణం వరకు వికారములు తప్ప ఇంకే అయితే ఈ సినిమా ఎక్కడ మీకు భాషిస్తుంది ఒక తెర మీద భాషిస్తూ ఉంటుంది ఆ తెరలో ఏ వికారాలు ఉండవు అలాగే ఈ జగత్ అనేది నిరంతరము మారిపోతూ ఉంటుంది అటువంటి అది నామరూపాత్మకము కేవలము దృశ్యము అంటే కనబడేది కనబడేది మాత్రమే ఈ జగత్తు మరి కనబడే సినిమాకి ఎలా అయితే తెర అధిష్టానమో అధిష్టానం అంటే బేస్ ఫౌండేషన్ లైక్ సబ్స్ట్రాక్ అని అంటారు ఇంగ్లీష్లో ఎలా అనే అధిష్టానం లేకుండగా మీకు సినిమా ఉండదు అలాగే పరమాత్మ అనే అధిష్టానము లేకుండగా మీకు జగత్ అనే ఈ నాటకము ఉండదు జగత్ అనేది ఒక పెద్ద నాటకం పూర్వం నాటకమే ఉండేది కాబట్టి జగన్ నాటకము అన్నారు ఇప్పుడు జగత్ సినిమా అని మీరు అంటే అనొచ్చు ఆ సినిమా అనే పదాన్ని అలాగా అయితే జగత్ మూవీ అని అనొచ్చు చలన చిత్రము జగత్ అనే చలన కాబట్టి జగత్ అనే చలన చిత్రమునకు తెర ఏమిటి అంటే అపరమాత్మ అది వివేకం తేడా తెలియద్దాం మరి ఇక తన దగ్గరికి వచ్చిన అది జగత్తు విషయంలో తన దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మ అనాత్మ వివేకము బాహ్యమునందు జగత్ బ్రహ్మ వివేకము సో ఆ వివేకంలో అటువంటి వివేకమును జగత్తుకి బ్రహ్మకి ఉండేటువంటి తేడాన్ని తెలుసుకోవడం ఆభరణాలకి బంగారానికి ఉండే తేడా తెలుసుకోవాలి తేడా తెలుసుకోవాలి ఎందుకంటే రెండు కలిసిపోయి ఉంటాయి గుర్రానికి గాడికి తేడా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఇగో ఇడి గుర్రము ఇది గాడిగా అనేలా విడివిడిగా నిలబడి ఉంటాయి తేడా తెలుసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా వివేకము అనే ఒక పెద్ద ప్రక్రియమే అక్కర్లేదు ఎందుకంటే తేడా తెలిసిపోతూ ఉంటుంది కానీ బంగారము నెక్లెస్ అనేప్పటికీ వివేకము చాలా ఆవశ్యకమవుతుంది అత్యావశ్యకమవుతుంది వివేకము ఎందుకంటే రెండు కలిసిపోయి ఉంటాయి బంగారం ఉన్న చోటే నెక్లెస్ ఉంటుంది నెక్లెస్ ఉన్న చోటే బంగారం ఉంటుంది రెండు విడదీయలేదు విడదీసి ఇది గో ఇది నెక్లెస్ ఇది బంగారము అలా విడదీయలేదు అంచేతను అది రెండు కలిసిపోయి ఉంటాయి కనుక దాంట్లో రెండు సత్యములైనా లేక ఒకటి మాత్రమే సత్యమా ఒకటి మాత్రమే సత్యమైనట్లయితే ఆ సత్యమైనట్లయితే ఆ సత్యమేది అది బంగారము మరి అయితే బంగారము సత్యం అయితేనే ఎక్కువ సేవ అవుతుంది అది దృశ్యము మిథ్య ఇత్యాది వివేకము అత్యంత ప్రధానమైనటువంటి అంశము వేదాంత శాస్త్రానికి సో ఆ వివేకములో జగత్తునకు బ్రహ్మకు మధ్యన ఉండే తేడాని స్పష్టంగా గుర్తుపట్టడంలో పంచభూతములనే మోడల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంచేతనే పంచభూత వివేకము అని ఒక ప్రకరణాన్నే మనం అధ్యయనము చేసి ఉన్నాము ఇప్పుడు అది అధిభూతము అంటే జగత్తులో జగత్తు బ్రహ్మ ఇన్ బిట్వీన్ ఒక స్టెప్ ఏమిటి పంచభూతములు అది మనం చూసినాము ఇప్పుడు అధ్యాత్మంలోకి వద్దాం దాన్ని అధిభూతము అని అంటారు అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి వస్తే నేను నేను కానిది ఆత్మ అనాత్మ వివేకము ఈ ఆత్మ అనాత్మ వివేకమునందే ఒక విలక్షణమైన ప్రక్రియ పంచకోశ వివేకము అనే పేరుతో ఇది తైత్రీయంలో బాగా ప్రసిద్ధి మామూలుగా వేదాంతంలో సర్వత్రా కూడా క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము అని ఉందనుకోండి అది కూడా వివేకమే అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞులు క్షేత్రం అంటే దేహము ఇంద్రియులు మనస్సు అది క్షేత్రం కొంచెం ఇంకొంచెం మీరు సరళం చేయాలంటే దేహము మనస్సు ఇంద్రియాలుంటాయి ఇంద్రిక్రియలు ఉంటాయి మనస్సుతో భాగంగా ఉంటాయి ఇంద్రియాలనేవి దే ఆర్ లైక్ బిట్వీన్ మై బాడీ అండ్ మైండ్ అది బాడీలోనూ ఉంటాయి మైండ్లోను మైండ్ తోటి కలిసి ఉంటాయి బాడీతో మైండ్ తోటి కలిసి ఉంటాయి కాబట్టి ప్రధానంగా దేహము మనస్సు ఇది క్షేత్రము ఈ దేహము మనస్సును తెలుసుకుంటూ ఉండే ఆ తెలివి ఆ చైతన్యము అది క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకమునే పంచకోశ వివేకము అనే విధంగా బ్లోక్ చేయొచ్చు ఆ క్షేత్రమే ఐదు కోసములుగా విడదీయచ్చు ఆ క్షేత్రమునే ఇప్పుడు క్షేత్రము అంటే ఏం చెప్పారు ముందు క్షేత్రము అంటే ఎన్ని ఒకటి కొంచెం సెపరేట్ చేయండి దేహము మనస్సు ఎన్ని అయింది ఇప్పుడు రెండు కూడా లెక్క వేసుకోండి దేహము ఇంద్రియములు మనస్సు ఎన్ని అయింది మూడయింది కాబట్టి మనస్సులో మళ్ళీ లెవెల్స్ ఉన్నాయిగా మనస్సులో లెవెల్స్ ఉన్నాయి సంకల్ప వికల్పాత్మకమైనది నిశ్చయాత్మకమైనది అని ఆ రెండు లెవెల్స్ని మీరు గుర్తు కొంచెం వాటిని బలంగా గుర్తించవచ్చు ఇప్పుడు ఎవరి క్లాసుకు వస్తారంటే ఆలోచిస్తున్నానండి వెళ్ళలేదు వెళ్ళలేదు ఆలోచిస్తున్నానండి అంట లేకపోతే రేపు శంకర జయంతికి వస్తారంటే చూస్తానండి వెదర్ అలా ఉంది వీలుంటే వస్తాను నిశ్చయం చేయలేదు అది మనస్సు అది మనస్సు కాబట్టి రెండేళ్ళు ఎంత అంటే పద్నాలుగు అది బుద్ధి ఎంత తేడా ఉందో చూడండి రెండింటికి కాబట్టి మనస్సు బుద్ధి అది స్పష్టమైన కేటగిరీస్గా మనం పరిగణిద్దాము వాటిని ఆ తేడా మనకి అనుభవానికి వస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నైంది నాలుగైంది అయితే వీటి ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ ఎవడికి చెంది ఉంటాయి ఆత్మకి చెందం ఆత్మకు చెందం ఆత్మ వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ పుస్తకము దీన్ని ప్రకాశింపజేసేది ఎవరు అదీపం అయితే ఈ పుస్తకం దీపానికి చెందుతుందా చెందదు దీపం దానికి దీపం ఉంటుంది పుస్తకం పుస్తకమే సపరేట్ సంఘమే ఉండదు అలాగే ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి నాలుగు కూడా ఆత్మకు చెందము ఆత్మకు చెందినవి కావు ఆత్మ అసంగము కానీ ఈ నాలుగు చెందుతాయి బిలాంగ్ టు హూమ్ ఒక భోక్తకి బిలాంగ్ అవుతాయి బిలాంగ్ టు ఎ భోక్త భోక్త చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అది ఈ భోక్త అన్నది భోక్తాల్లే ఎంజాయర్ అన్నది మనిషిలో చాలా ప్రధానమైన భాగం అది ఇప్పుడు మీరు నేను ప్రశ్న అడుగుతాను మీరు పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ ఎదురుకొండ జంక్షన్లో అట్నించి కించూ అనేక వాహనాల మీద జనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి వాడికంటే ముందు నేను వెళ్ళిపోవాలని చాలా అడ్వెంచరస్ డ్రైవింగ్ రెక్లెస్ డ్రైవింగ్ అన్నీ మీకు కనపడతాయి ఎంచేతంతా వేగంగా వెళ్ళిపోతున్నారంటారు వాళ్ళందరూ భోక్తలు అందరూ భోక్తల కారణంగా అర్థమైందా మీకు పాయింట్ వేదాంత క్లాసులు వచ్చినవాడు భోక్త కాదు ఆ భోక్తృత్వాన్ని వదుల్చుకోవడా వదుల్చుకోవాలంటే వేదాంత క్లాసుకి వస్తారు భోక్తృత్వాన్ని నిలబెట్టుకోవాలంటే సంసారంలో కాబట్టి భోక్త చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ విత్తుంది మనిషి యూనివర్సిటీలో డిగ్రీ కోసం చాలా కష్టపడతాడు ఎందుకని భోక్తనుక తర్వాత ఉద్యోగం కోసం తహతహలాడతాడు ఎందుకని భోక్తనుక తర్వాత పెళ్లి కోసం తహత ఈ లోకంలో పెళ్లి కోసం తహతహలాడేవాళ్ళు కొంతమంది ఈ పెళ్లిని వదుల్చుకోవాలి బాబు అని తహతహలాడేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇటు ఉంటారు అటు ఉంటారు నిజంగా ఎలాగో ఈ పెళ్ళి అనేటువంటి ఒక వలలో మనం చిక్కుకున్నాము చేప వలలో చిక్కుకున్నట్టుగా ఈ పెళ్లి అనే వలలో చిక్కుకున్నాము దీని నుంచి బయటపడే ఉపాయం ఏంటి అని కొంతమంది హృదయాల్లో ఆ పాపం ఉంటుంది సో వాళ్ళకి పాశ్చాత్య దేశాల్లో అయితే ఒక్కటే ఉపాయం ఏదో తెలుసిన ఇంక వేరే ఉపాయం అసలు చేసి కాబట్టి ఆమెను పిలిచి అమ్మ నీకు దండం చూడు నా దగ్గర ఉన్న రెస్ఎస్ ఇవి నీకు ఏం కావాలో చూసుకుని పట్టుపెళ్ళిపో మిగిలిన ఏదైనా అట్టబెడితే నేను వాటితో బతుకుతాను ఒకవేళ నువ్వు ఏదో అట్టబెట్టకుండా అంతా బతుకుపోతాను అంటావు నేను ఏదో ముస్కెట్గా బతుకుతాను మొత్తానికి నాకు కాగిపో పెట్టి నన్ను విముక్తిని చేయాల్సింది అని ప్రార్థిస్తాడు అది ఒక్కటే ఉపాయం రెండో ఉపాయం లేదు ఇండియాలో ఇంకో రెండో ఉపాయం ఇది ఇండియాకి స్పెషల్ ఏమిటి రెండో ఉపాయం సన్యాసం డివర్స్ ఒక ఉపాయము సన్యాసము మరో ఉపాయం సో మొత్తానికి వివాహం చేసుకోవాలని తహతహను అడిగడేవాడు భోక్తం వివాహం అయిన తర్వాత నాకు సంతానం కావాలి అని గెలగెల్లాడేవాడు ఎవడు దేవాలయానికి వెళ్లి పూజలు చేసేది ఎవడు యజ్ఞాలు యాగాలు క్రతువులు దానాలు ధర్మాలు దానాలు చేస్తారు అది ఎవరు భోక్త ఒక ఆమె తన భర్తని పరిచయం చేసింది ఎవరో మహాత్ముడికి పరిచయం చేసింది ఎవరై ఈమె నా భర్త నా భర్త ఈనా చాలా దాత చారిటబుల్ పర్సన్ అని పరిచయం చేస్తుంది ఆయన ఆయన ఎందుకు దానం చేసాడో తెలుసిన మీరు కనుక ఈ గ్రహణ సమయంలో మీరు గోదానం చేసినట్లయితే లేకపోతే మీరు ఏదైనా రూపాయలు పవలా కానీ లేకపోతే వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ దానం చేసినట్లయితే మామూలుగా దశగుణితమై మీకు ఫలం లభిస్తుంది గ్రహణ సమయంలో దానం చేసినట్లయితే శత మీకు లసిస్తుంది అని విన్నాడు ఆయన అందుకోసం ఆ గ్రహణ సమయం కోసం ఎదురు చూసి ఆ దానం ఏదో ముందే చేసేయకుండా దాన్ని పెట్లో పెట్టి తాళం వేసి భద్రం చేసి గ్రహణ సమయం రోజునే సరైన దానికి సంకల్పాలు అన్నీ సక్రమంగా చెప్పి ఆయన దానం చేశాడు ఇప్పుడు కనుక భగవంతుడు ఆయనకి రీజనబుల్ టైంలో శత వినితముగా ఆయన రిటర్న్ ఇవ్వాలి ఒకవేళ సడన్ రేపు టైంలో శత గుణితంగా రిటర్న్ ఇవ్వకపోతే ఆ భగవంతుని కాలనుకుంటున్నాయి ఏమాజాకర్రామని చెప్పారు శత గుణితం ఇస్తారన్నావు కదా ఏది మోసం చేస్తారు అవి దాకా ఈ చిట్టుపండు వాళ్ళే మోసం చేస్తారనుకుంటే చిట్టుపండు వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళు ఏమని చెప్తారంటే గుడు గుణితం గుణితం అంటూ ఉంటారు వాళ్ళు ఏమి వాళ్ళు అంత ముచ్చేసుకుంటారు వా చుట్టుకున్న వాళ్ళకి మించిపోయి ఉన్నా మేము శతబునితం అన్నామని మా చేత ఖర్చు పెట్టింది ఇప్పుడు ఏమో ఏమీ లేకుండా చేస్తావు అంటాడు దిస్ ఈస్ ది చారిటబుల్ పర్సన్ అండ్ తెలియదు దిస్ ఈస్ ది చారిటబుల్ పర్సన్ బోక్త సో అందరి వల్ల నా అభిప్రాయం కాదు సమాజంలో దాన ధర్మాల యొక్క లక్షణం మీకు జనరల్ టర్మ్స్ లో చెప్పాను వేర్ అప్లైస్ ఇట్ అప్లైస్ ఇట్ అప్లైస్ వేర్ ఎవర్ ఇట్ అప్లైస్ ఇట్ అప్లై ఎవరు వడ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి బట్ ఈ టప్లైస్ వేరే మరి డప్లైస్ కాబట్టి ఈ విధంగా భోక్త అనేవాడు ఒకడు ఉంటాడు ఈ నాలుగు కోశములకు తోడు ఆ కోశం కూడా కలుగుతుంటే ఐదు కోశాలు ఈ ఐదు కోశములకు ఆత్మకు ఏమి సంబంధం లేదు అంటే క్షేత్రమే అదంతా భోక్త కూడా క్షేత్రమే దేనిని క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము అన్నారు దానినే మరొక పరిభాషలో పంచకోశ వివేకము అని చెప్తున్నారు ఈ పంచకోశ వివేకం చాలా మంచిది ఉపయోగకరమైనది ఎందుకంటే వేదాంతము యొక్క సాధనంతా కూడా కేవలము రెండు ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడుతుంది సాధనంతా వివేక రూపంగానే ఉంటుంది ఆత్మ గురించి చేసి సాధనమే ఉండదు వివేకరూపమే సాధన అటువంటి వివేక రూపమైన సాధన కంటకి రెండు మూల స్తంభాలు ఉన్నాయి ఒకటి దేహము ఎడల వివేకము ఫస్ట్ స్టెప్ రెండవది మనస్సు ఎడల వివేకము టూ మేజర్ ఏరియాస్ ఆఫ్ ది క్షేత్ర ఆ రెండుని ఐదు కింద బ్లోఅప్ చేసి అలాగే ఐదు కింద ఎక్స్పాండ్ చేసినట్లయితే మీకు ఇంకా ఇంకా మనకు అనుగుణ అనురూపంగా ఉంటుంది మనకి వివేక అభ్యాసము మరింత సరళమవుతుంది రెండింటి ఏడల వివేకం చేయడం కంటే ఐదింటి ఏడలు వివేకం చేయడం తేలిక ఎలాగంటే రెండు కట్టెలు కలిసి ఉండగా విడగొట్టడం కంటే ఆ రెండు కట్టెలను ఐదింటి విడగొట్టితే విడగొట్టడం తేలిక అందుకోసం పంచకోశ వివేకానికి సాధకుల యొక్క జగత్తులో చాలా ప్రత్యేకమైన స్థానము గలదు ఇది కొంత జనరల్ ఇంట్రొడక్షన్ ఇప్పుడు మనం వివేకాన్ని అభ్యాసం మొదలు పంచకోష వివేక బోద్ధు తోశకం ప్రవిచ్య గుహాహితం బ్రహ్మ ఎత్త పంచకోష వివేక శక్యంశు బ్రహ్మాషవిక బోద్ధు శచకం ప్రవిచ్య ే బ్రహ్మా బ్రహ్మ గుు నిలిచిన్నదో త్రహ్మో పంచకోష వివేక పంచకోషవికం వలన బోద్ధుమ్ తెలియటకు శక్యం శక్యే ఇప్పుడు ఒక ఆయన ఉపన్యాసం ఏమని చెప్తున్నారంటే చూడండి బ్రహ్మ అంటారు వీళ్ళు వేదాంతులు అలాగే చెప్తారు బ్రహ్మ అంటాడు బ్రహ్మ జగత్ కారణము కరెక్టే దాంట్లో తప్పనే తప్పేం కరెక్టేది ఆ బ్రహ్మ హృదయంలో ఉందంటాడు అది కరెక్టే కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మని తెలుసుకోవాలంటే వంద జన్మలు కూడా సరిపడదు ఆ బ్రహ్మని తెలుసుకోవడం చాలా కష్టం అదేదో వశిష్ఠుడు వామదేవుడు జనకుడు మొదలైన వాళ్ళు తెలుసుకున్నారు శ్రీకృష్ణుడు చెప్తే దాన్ని అర్జునుడు తెలుసుకున్నాడో లేడు దాఖలాలు లేవు తెలుసుకున్నాడో లేడో తెలుసుకోవడం చాలా కష్టం వంద జన్మలైనా కూడా అది తెలియదు కాబట్టి మీరందరూ కూడా ఈ బ్రహ్మ హృదయంలో ఆత్మ ఇటువంటి పై ఛాదస్థం పెట్టుకోకండి మీరు మీరందరూ చక్కగా పుష్కరాలు రాబోతున్నాయి శ్రాద్ధాది కర్మలను చేసుకోండి లేకపోతే స్నానాధికం చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే మనకి స్వర్గాది లోకాలను సంపాదించవచ్చు తర్వాత పుణ్యం ఉన్నట్లయితే అదేమీ బరువు ఏం కాదు డబ్బు జేబులో డబ్బు ఉంటే బరువు అది అలాగే పుణ్యం ఉన్నట్లయితే ఈ లోకంలో కూడా ఇప్పుడు ఉందనుకోండి ఏదైనా పత్తున్నాడు బంగారం ఇంటికి వస్తే ఏం బంగారం కొడుతుందా మీదపడి అదేం బంగారం కానీ అదే కరిచి కుక్కాయో మరొకటో కాదుగా బంగారం కదా అదే అలా అంటారు తెలివిలో అదే మీద పడి కదా కాబట్టి దాన్ని రానివ్వాలి అలాగే మనం అందరం కూడా అలాగే ధనధాన్యాలతోటి వాటితోటి తొలపింగుతూ ఉండాలి కనకము వస్తువాహనాలు అన్నీ ఉండాలి పెళ్ళా తీర్చు అన్నీ ఉండాలి మనవాళ్ళు అలా ఉండాలి ఈ బ్రహ్మదేవుని బ్రహ్మ కళ్ళారు లేదు అని చెప్తారు అలాగే చెప్తారు ఆయన ఉపన్యాసం ఈయన ఏమంటున్నారు చూడండి బ్రహ్మ హృదయంలో ఉన్నది దీనిని తెలుసుకోవడంతో శక్యమే సంభవమే కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని తెలుసుకోవడం ఎందుకు సంభవం కాదు వైకుంఠంలో ఉన్నట్టు తెలుసుకోవడం కష్టం వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఏమనుకోండి తెలుసుకోవడం కష్టం శ్రీకృష్ణుడు భూలోకంలో ఉన్నాడు ఏం చేస్తాడు ఇప్పుడు భూలోకంలో ఉన్నదానికి సో వర్తనుడున ఇప్పుడు మా మిత్రుడు అమెరికాలో ఉన్నాడు ఇట్స్ ఓకే లెట్ ఇన్ మీదే అమెరికాలో వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన్ని కలిసే ప్రయత్నం మనం చేయవచ్చు తప్పేం కాదు అలాగే గోలోకంలో ఉన్నాయని గోలోకానికి వెళ్ళి కలవడానికి అది ఇప్పుడు ఊరికే కృష్ణుడు కృష్ణుడు అని జంతువులు వేస్తే ఏమైనట్టు గోలోకానికి వెళ్ళాలి కాబట్టి గోలోకానికి వెళ్ళే ఉపాయం గురించి ఆలోచించాలి సో సో బ్రహ్మ అంటే పరమాత్మ ఇప్పుడు ఇక్కడ మన హృదయంలో నిలిచి ఉన్నాడు గుహ హృదయానికే గుహ అని పేరు గుహార్ ఎందుకు పేరు పెట్టారు హృదయానికి అంటే పరమాత్మ అక్కడ దాగి ఉన్నాడు ఎవడు దాగుతున్నాడు భాగవతంలో కథ ఉంది మీరు విన్నారో లేదో సో హిరణ్యక శిపుడికి మనవడు ఉంటాడు హిరణ్యక కొడుకు ప్రహ్లాదు వడికి మనవడు ఉంటాడు వాడి పేరు విరోచరుడు ఏదో ఉంది విరోచరుడు అని మనవడు ఉంటాడు ఎప్పుడు కూడా మనవడికి తాతకి లలితే ఉంటుంది కనెక్షన్ ఉంటుంది కొడుకు ఈజ్ అవుట్ అవుట్ సైడర్ ఎందుకంటే కొడుక్కి తండ్రికి మధ్యలో చిన్నగా టిఫ్ ఉంటుంది అంచేత ఈ ప్రహ్లాదుడికి హిరంగకషపుడికి వేరే ఇదే ప్రాబ్లం అండ్ ఈ విరోచనుడికి హిరంగక శిపుడు అంటే ప్రేమకువ దాంతో ప్రహ్లాదుడితో ఆయనకి రిలేషన్షిప్ అంత మాత్రం సో ఇది పరిస్థితి సాధారణంగా మీరు చూస్తారు కా లోకంలో పరిస్థితి తర్వాత ఇంకోటి తాత లక్షణాలు మనవడకొస్తాయని కూడా ఒక kind of opinion is there ఆఫ్ ఒపీనియన్ చూస్తే తాత పేరు మనవడికి కూడా ముగ్గురించి పెడతారు అయితే ఈ రోజుల్లో మానేశారు వాళ్ళు ఏమో కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు ఈ తాతకి ఏదో ఒక ఛానస్త పేరు ఏదో ఉంటుంది అదంతా ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు వేర వెంకట సత్యనారాయణ ప్రసాదం ఏదో ఒక ఇదంతా ఈ చేస్తాడు పెట్టుకుంటాడు సో వేరే వేరే అంటే వెంకటేశ్వరరావు ఏదో ఉంటుంది సో పీపుల్ ఆర్ వెరీ క్లెవర్ దట్ ఈజ్ వన్ అని చెప్పి క్లెవర్గా ఉంటారు చాలా క్రాఫ్టీగా ఉంటారు ఎలాగంటే సో వీర వెంకట సత్యసాయి వాయున్స్ హిస్ బేస్ వైన్స్కి వీర వెంకట సత్యసాయికి ఏమైంది సంబంధం సంబంధం ఉందా మహాత్మా గాంధీ భోగం మేడం అది అది ఎంత అధ్యాయం అది వాళ్ళు కట్టిన ఫ్రీరసీ వారు ఎవరు రాశారు అలాంటి భోగం నేడ ఉడ్డు అప్పట్లో ఉంది స్టాండర్ ఇప్పుడు పోయాయి వాటికి పేరు మీరు అలా పేరు పెట్టకూడదు ఏదో వరో ఏదో పెట్టాలి చెప్పి అప్పట్లో ల్యాండ్గా ఉంటే చాలా ఒకటి ప్రసిద్ధి అని చెప్పి అలాంటిది ఒకటి ఉంది సో ఈ వేరే వెంకట సత్యసాయి వైస్ చూడండి వైన్ షాప్కి పేరు సరీ అంటే వెరీ క్లవర్ ఫలం వెరీ క్లవర్ అంటే వాడు చేసే వ్యాపారానికి భగవంతుని బుట్టలో వేసేసుకుని వ్యాపారం చేసేయాలి దట్ ఇస్ ది దట్ ఈస్ ది గోర్ దేవుణ్ణి బుట్టలో వేసేసుకుని వ్యాపారం చేసేయాలి ఎలాగా లోకల్ ఎంపీ ఉంటాడు లేకపోతే మినిస్టర్ ఉంటాడు వాటితోటి చక్కటి క్లోజ్ రిలేషన్ పెట్టేసుకుని మనం వ్యాపారం చేసేసుకుంటాం ఇంకా మన జోన్గా ఉడు కాదు మినిస్టర్ మన పక్షాన్ని ఉంటే ఫుట్పాత్ మీద వ్యాపారం చేసేయచ్చు మినిస్టర్ మన పక్షాన్ని మన పోలీసులు మన జోలుగురా అలాగే దేవుడు మన ఉన్నాడు అనుకోండి వ్యాపారం చేసేవచ్చు వెరీ క్లవర్ అండ్ క్రాఫ్ట్ అనేవే ఈ తాత పేరు లేదు సో ఈ విరోచనుడికి ఆ ఒక మంత్రి అంటే హిరంగ చాలా క్లోజ్ గా ఉన్న ఒక మంత్రి ఆ మంత్రి ఏం చేస్తాడంటే విరోచనములు దగ్గరికి తీస్తాడు ప్రహ్లాదులతోటి పడదుగా ప్రహ్లాదుడు ఎంటర్టైన్ చేయడం ఇటువంటి వాడిని విరోచను దగ్గరకు తీసి చూడు నీ తాతను చనిపోయిన విష్ణువు ఆ విష్ణువు మీద నువ్వు దండయాత్ర చేయాలని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తాడు అంటే మా తాత చాలా పరాక్రమశాలి మా తాతనే చనిపోయిన మీద నేను ఎలా దండయాత్ర చేస్తానో నన్ను గొప్ప సభ్యుడు అని అంటాడు విరోచనుడు అంటే కాదు ఆయన ప్రహ్లాదుడికి ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఇవ్వడానికి ముందు మీ తాతను చంపాడు ఆ వరం ఇచ్చాడు ఏమనంటే మీ వంశం వాళ్ళని నేను ఉద్ధరిస్తాను కానీ చంపాను అని వరం ఇచ్చాడు ఆయన ఆయన అతను నృసింహస్వామి ఆ ప్రహ్లాదుడు భక్తి చూసి ఆయన ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడు అంత భక్తుల యొక్క తండ్రిని భధించాడు అప్పటికప్పుడే ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి ఏమో నీకు వరం అడుగు చూసుకొని నాకేవలం అక్కర్లేదంటా అయినా కూడా నేనే ఇచ్చేస్తున్నాను నీ వంశం వాళ్ళని చంపదు అంటే రహాలిని చంపిన దానికి కొంత కాంపెన్సేషన్ అంతా కాదు కొంతైనా అని వివరణ ఇచ్చాడు కాబట్టి ఆయన్ని చంపడు నీ జోలికి రాడు కాబట్టి నువ్వు నీ తాతగారి తరఫున విష్ణువు మీద నువ్వు పగతి ఇచ్చుకో అని చెప్తాడు ఈ సీక్రెట్ తెలిసేప్పటికీ ఇంకేముంది ఇప్పుడు నా మీద యుద్ధానికి రాడు నన్ను కొట్టడు అని తెలిస్తే మీద వెళ్ళిపోవడమే అంత సో వీడు గద ఒకటి పుచ్చు ఏం చేస్తాడు ఏమి రోచన విష్ణు దొరికితే కొట్టేయాలి ఈ వార్త నారదును విష్ణువుకి చెప్తాడు ఏమయ్య గదపుచ్చు ఏదో నేను ఏదైనా చెప్తే నాకు ఇదో సమస్య ఉంది ఇప్పుడు వీడి నుంచి తప్పించుకో తప్పించుకోవడం వీడి ప్రాతనే చంపిన వాడికి ఆ సందర్భం వేరు సందర్భం వేరు వీడు నన్ను కొట్టినా కూడా తిరగబడి కొట్టడానికి లేకుండా ఐ హెవ్ బికమ్ ప్రెజనర్ ఆఫ్ మై ఓన్ వర్డ్స్ కాబట్టి ఐ కెనాట్ డూ ఎనిథింగ్ అబౌట్ ఇట్ అని గానుకుంటాడు ఎక్కడ దావుకున్నాడా అని పెద్ద మేము అంశం ఎందుకంటే వీడు ముల్లోకాలు తిరిగేస్తాడు ఈ రోజునని గ కొట్టుకునే ఎక్కడా దొరకదు ఆఖరికి విసిగెత్తి ఇంకా నా వల్ల కాదు దావుకున్నాడు అదే కక్ష సాధింపు ఎందుకంటే పారిపోయి దాముకున్నాడంటే అంతకంటే అవమానం ఇంకేముంటుంది కాబట్టి ఒక రకంగా నేను ఆ హిరణ్యకర్షపు చంపినందుకు గాను నేను ప్రతీకారం తీర్చేశాను అని సంతోషపడిపోయి వెనక్కి వచ్చేస్తాను అది ఇప్పుడు విష్ణు ఎక్కడ దాముకున్నాడో తెలిసినా ఆ విరోచనుడు హృదయంలో దాగుతుంటాడు అది దాగుతుంట ఇది కదా